ఇదమభేదాభిధానం ఇది ఔదులోనిరాచార్యో మన్యతే కాబట్టి అభేదం అనేది అప్పుడు వస్తుంది అక్కడ నీ ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది పో అప్పుడు ప్రతిజ్ఞ అప్పుడు దేవుడికి అన్నీ తెలుసున్నవయే కాదు కాబట్టి అప్పుడు సర్వజ్ఞత్వం ప్రతిజ్ఞ సిద్ధించింది అని ఔదులోని ఆచార్యుడు అలా చెప్పాడు ఇప్పుడు ప్రసన సిద్ధాంతంలో వచ్చాం అవస్థితే కాశీకృష్ణ ఇప్పుడు కాశీకృష్ణాచార్యుడు మొత్తం ఏమిటంటే అశైవ పరమాత్మన అనేనా విజ్ఞానాత్మభావేన అవస్థానాత్ ఈ పరమాత్మయే ఈ విజ్ఞానాత్మ రూపంగానే నిలిచి ఉన్నాడు ఇప్పుడు నవన్ హియర్ ఈ పరమాత్మయే ఈ విజ్ఞానాత్మ భావంతో నిలిచి ఉన్నాడు ఇప్పుడు వీడు ఈశ్వరుడే కానీ వీడేమవుతుందంటే వీడి సమస్య ఆ దేహంతో ఐడెంటిఫై అయ్యి ఉంటాడు ఐడెంటిటీ విత్ ది బాడీ ఉంటుంది ఎప్పుడైతే ఐడెంటిటీ విత్ ది బాడీ ఉంటుందో ఇమీడియట్లీ సెన్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వీడిలో ఫిక్స్ అవుతుంది లేదు సెపరేట్ ఫ్రమ్ ఎవర కుల్స్ అనే భావనలోకి వచ్చేస్తుంది బాడీ ఐడెంటిటీ ని ఒకటి బాడీ ఐడెంటిటీ అనేది ఏదైనా న్యూట్రల్ ఎస్ స్టేటస్ అవకాశం ఉండి మరి దాని న్యూట్రల్ ఎస్ స్టేసి దిశలో మన జనులు పయనించాల్సి ఉంటుంది కానీ జనులు అలా పయనించరు జనులు ఏటి సుఖాల ఆచార్యను కూడా బాడీ ఐడెంటిటీ ని బలం చేసుకునే దిశలోనే మొయితారు తప్ప బాడీ ఐడెంటిటీ ని న్యూట్రలైజ్ చేసి దిశలో పయనించరు అలా పయనించే వాళ్ళు ఎవరిలో కొద్దిమంది మహాత్ములు మీకు కనపడతారు ఇక్కడెక్కడ ఇక్కడ వేళ్ళ మీద కనపడతారు వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు సింపుల్గా ఉంటారు ఎందుకంటే దేహాభిమాన పురస్కృతమైన దేహాభిమాన పురస్సరంగా వాళ్ళు ఏ పని చేయరు ఎప్పుడైతే దేహాభిమాన పురస్సరంగా మీరు ఏ పని చేయరో ఒక ప్రమోషన్ అనే యాక్టివిటీ ఏముండదు ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ దేహాభిమాన పురస్సరంగా ఉంటుంది ఏ రకంగా ప్రమోట్ చేయాలన్నా నామరూపాలనే మీరు ప్రమోట్ చేయగలుగుతారు కాబట్టి నామరూపాలని ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే దేహాభిమాన పురస్సరంగానే కాబట్టి అటువంటి దేహాభిమాన పురస్సరంగా ఉన్న సందర్భంలో ఆత్మతత్వము ఆవిష్కృతమవుతాం దుర్ఘ దుర్ఘటన ఎప్పుడైతే దేహం ముందు ఐడెంటిటీ ఉంటుందో యూ ఫీల్ ఏ సెన్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ఆల్ ఆ సెన్స్ ఆఫ్ సెపరేషన్ బలంగా ఉంటుంది తర్వాత అంటే జగత్తు నుంచి నేను భిన్నంగా ఉన్నాను అనే ఒక సెపరేషన్ ఐసోలేషన్ సిండ్రోమ్ అంటారు నేను సెపరేట్ అని ఇది మీరు మీరు యూ కెన్ అండర్స్టాండ్ మీట్ అది కష్టమేం ఇప్పుడు వీడు ఇంట్లో పది మంది ఉంటారు ఉమ్మడి కుటుంబం ఇది ఎన్నో ఎన్నోసార్లు ఇట్ ప్లేడ్ అవుట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంట్లో పది మందో పదిహేను మందో ఉంటారు వీడు యంగ్ మ్యాన్ ఒక పాటికేలో కూడా వాడికి ఏనాడు కూడా నేను వేరు అని అనిపించదు బ్రహ్మచారి నేను వీళ్ళందరూ నాతో కలిసి ఉన్నారని కూడా అనుకోడు ఇప్పుడు కలిసి ఉన్నారని ఎవడో అనుకోడు నేను వేరేనే అనుకుంటాను అనుకోవడం వచ్చిందంటే వేరేనే అనుకుంటారు అభేదానికి భావన ఉండదు భేదానికే భావన ఉంటుంది దట్ కాన్షియస్ ఆఫ్ అనే మాట పర్టికులర్లీ కాన్షియస్ ఆఫ్ అనేది అభేదానికి ఉండదు భేదానికే ఉంటుంది మీకు జగత్తులో మీరు ఐక్యమైపోయారనుకోండి నేను జగత్తులో ఐక్యమైపోయాను అనే భావన ఉండదు మీరు జగత్తు నుంచి విడిపోయి ఉన్నారనుకోండి ఇదో నేను సెపరేట్గా ఉన్నాను కదా మరి నా మాట ఏంటి నా భయం వేసుకోండి అని అని ఉంటుంది అలాగే మీరు పది మందితో కలిసి ఉంటారు ఇప్పుడు ఇద్దరు పీపుల్ మనందరం అలా ఉన్న వాళ్ళనే యంగేజ్లో ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటాం అందరితో కలిసి ఏవో చిన్న చిన్న డబ్బులట్లూ ఉంటాయి కూడా అవన్నీ కూడా ఉంటాయి అయినా కూడా మనం సపరేట్ అనే భావం కలగదు ఎప్పుడు కూడా హీ నెవర్ ఫీల్స్ దట్ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ అని సెన్స్ నేను సపరేట్ నాకు అన్యాయం జరుగుతుంది నా ఆస్తిని వీళ్ళు ఏమో వాడేసుకుంటున్నారు నా రావాల్సిన వాటా వీడు తినేసుకున్నాడు అని అలాంటి ఆలోచనలు దరిదాపులకు రావు ఉండవు వాడు అంటే వాడు మెజ్జైపోయి ఉంటాడు ఈ లోపల వీడికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తే అమ్మాయి అడుగుతుంది ఎరా మీ అమ్మాయి కదా పంట కోసారు కదా కొబ్బరి అమ్మాయి కొబ్బరికాయలు అమ్మారు దింపు తీసి కదా ఆ డబ్బలతో మీ అన్నయ్య జేబులోన్నానా నీ జేబులో దేం రాదా అని అడుగుతుంది అప్పుడు వీడికి అనిపిస్తుంది ఆ దింపు తీశారు కదా వెయ్యకాయ వచ్చింది దాంట్లో నా వాట ఎంత అది నాకు ఎందుకు రాలేదు అదంతా వాడిము అని వీడికి అనిపిస్తుంది ఒక్కసారి వీడికి అనిపిస్తే దట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ సెపరేషన్ ఈ సెన్స్ ఆఫ్ సెపరేషన్ లేకుండా పాతికేళ్ళు బతికేది ఒక్క పూటలో ఆ సెన్స్ ఆఫ్ సెపరేషన్ వచ్చేసాడు కాబట్టి మీరు జగత్తులోనే ఉంటారు ఎలా ఉంటారు అన్నది పాయింట్ సెన్స్ ఆఫ్ సెపరేషన్లో ఉమ్మడి కుటుంబంలో సెన్స్ ఆఫ్ సెపరేషన్ లేకుండా ఉన్నట్టు ఉంటారా అందరూ మనవాళ్ళు లేదు దీంట్లో పరాయిలెవరూ లేరు శత్రువులెవళ్ళు లేరు పాపాత్ములు పుణ్యాత్ములు అని విడదీయడం ఫిలాసఫర్స్ అలాంటి పని చేయరు అందరూ ఆత్మస్వరూపులే దీంట్లో స్వాపర అనేది లేనే లేదు అందరితో కలిసిమెలిసి ఉంటాము ఎవరో ఒకడికి ఇచ్చాడంటే వాడిని నిద్రపెట్టి ఇంకో తోటికి పోతాం ఇంకొకటి ప్రేమగా పిలిస్తే ఇంటికి పోతాం ఏదో ఇదంతా కూడా మిథ్యా దీంట్లో ఏది సత్యం అని అలా కలిపి కలుపు కలివిడిగా ఉండిపోతాడు అందరితో ఏకంగా ఉంటాడు ఎవరు ముందుకు వస్తే వాడినే ప్రేమిస్తాడు వీడు కులం ఏంటి గోత్రమేంటి అనే మాత్రం ఉండవచ్చు చూడండి ఇట్ ఈజ్ పాసిబుల్ టు నాట్ ఇట్ ఈజ్ పాసిబుల్ నాట్ టు ఫీల్ డివిజన్ అది నేను చెప్పవచ్చు దెన్ ఇస్ నథింగ్ లైక్ ఫీలింగ్ వన్నెస్ నేను నువ్వు ఒకటే అలాగే ఉండదు ఇట్ ఈజ్ పాసిబుల్ నాట్ టు ఫీల్ వన్నెస్ నాట్ టు ఫీల్ డివిజన్ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మీరు యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ న్యూట్రలైజ్ ద నామరూప ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అలా న్యూట్రలైజ్ చేసుకుంటూ పోవాలి అది ఒకప్పుడు ఆ ప్రవృత్తి ఇరవైలు జీఎస్గా ఉంటుంది నామరూప ఐడెంటిఫికేషన్ ఇరవేలు జీఎస్గా ఉంటుంది ఇప్పుడు దేవుడు దేవుడికి ఇలా చేతులు ఆడించుకుంటూ వెళ్ళాడనుకోండి చొక్కా కూడా విప్పకుండా అక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు ఏట్రా వీడు ఇలా ఉన్నాడు వేషం చూస్తే ఎలా ఉన్నాడు చక్కా కుప్పాడు కాదు దండం కూడా పెట్టాడు కాదు దేవుడు కనుకుంటాడు సో హీ ఫీల్స్ దట్ యు హైలైటెడ్ ధర్మ దేవుడి దగ్గరికి వెళ్ళకూడని పద్ధతిలో వెళ్ళేమని వాడు ఫీల్ అవుతాడు కానీ ఇతడు హీ డజంట్ ఫీల్ ఎనీ డివిజన్ విత్ గాడ్ బిఫోర్ హీస్ లైక్ దాట్ కాబట్టి ఇట్ ఈజ్ పాసిబుల్ నాట్ టు ఫీల్ డెడికేషన్ అది దట్ ఈజ్ ది పాయింట్ నుంచి ఆయన ట్రైన్స్ కాబట్టి వీడు విజ్ఞానాత్మని నేను అనుకుంటున్నాడు కేవలం అజ్ఞానం చేత వీడు అనుకుంటున్నాడు అలాగా తనను తాను సెపరేట్గా ఫీల్ అవుతో నేను ఈ జగత్తు కంటే భిన్నంగా ఫీల్ అవుతూ ఆ భ్రమలో బతుకుతో ఎప్పుడైతే జగత్తు భిన్నంగా ఉన్నానని అనుకుంటాడో అప్పుడు అందరికంటే నేను భిన్నంగా ఉన్నాను అనుకుంటే దేవుడి భిన్నంగా ఉండొచ్చు ఇంకెలా ఉంటాడు దేవుడి కూడా భిన్నంగానే ఉంటాడు ఇక్కడ ఉన్నది విజ్ఞానాత్మ రూపంగా ఉన్నది పరమాత్మయే అది అది పాయింట్ అక్కడ విజ్ఞానాత్మ రూపంగా ఉన్నది పరమాత్మయే బాడీ ఐడెంటిటీ వస్తుంది వీడికి బాడీ ఐడెంటిటీ రాగానే బాడీ మైండ్ ఐడెంటిటీ రాగానే ఇప్పుడు బాడీ మైండ్ ఐడెంటిటీ తోటి ఒక ద్రష్ట దృశ్యములను చూస్తూ ఉంటాడు ఇది చూస్తే బాగున్నాడు చూస్తే బాగుంది అనుకుంటాడు అది అమెరికాలో అయితే రాకీ మౌంటైన్స్ చూస్తే బాగుందనుకుంటాడు ఇండియాలో అయితే హిమాలయాస్ చూసి బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తే బాగుందని ఇక్కడ అనుకుంటాడు అమెరికాలో అయితే కెసీనోకి వెళ్తే బాగుందని కెసీనో అన్నీ చూడొచ్చు అనుకుంటారు ఇక్కడైతే దేవాలయానికి పెద్ద దేవాలయ శ్రీరంగం దేవాలయానికి వెళ్ళినట్లయితే నూట ఎనిమిది ష్రైన్స్ ఉన్నాయి నిన్న వారం రోజులు చూసినా ఇంకో బుల్లిగూడు ఒకటి మిగిలి ఉంటుంది చూడదగ్గ అది చూస్తే బాగుందో అని ఇక్కడ అనుకుంటాడు మొత్తానికి వీడు ద్రష్టగా ఉండి చూడాలనుకుంటాడు కాబట్టి అప్పుడు ఈశ్వరుణ్ణి చూడాలి అనే కోరిక వీడి నేను ఈశ్వరుణ్ణి చూడాలి నేను ఎందుకని నీకు ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుణ్ణి చూడాలి అనే కోరిక వీడికి కలిగింది అంటే వీడు చూసేవాడు అనమాట అంటే వీడు చూసేవాడు ఎలా అయ్యాడు వీడు చూసేవాడు ఎప్పుడయ్యాడు అంటే దేహేంద్రియాలతోటి మమేకమైతే కానీ చూసేవాడు అవడు కాబట్టి ముందు దేహేంద్రియాలతో మమేకమై చూసేవాడయ్యి అప్పుడు ఏమిటి చూడాలరా అంటే లాస్ట్ వేగాస్ చూడాలని ఒకడంటాడు దేవుణ్ణి చూడాలని ఇంకొకటి అంటాడు ఎప్పటికైనా వైకుంఠాన్ని చూడగలుగుతాననేమో అని మరొక ఆచార్యుడు అంటాడు ఓ ఆచార్యుడు అంటున్నాడు అంతా మాయ అంటారు మాయట ఈ మాయ మాయ అన్నవాడికి ఆ ఇడ్లీ కాఫీ లేకుండా చేస్తే అవుతుంది అని పూర్వపక్షం ఓ అన్న ఈ పూర్వపక్షాలన్నీ మేమేమో పచ్చడి చేసుకుని నగిలేసి అరిగించేసి కూర్చున్నాం ఈ పూర్వపక్షాలన్నీ మళ్ళీ ఓ పూర్వపక్షం లేవదెత్తాడు టీవీలో ఏ ఎవడు కాదని ఇవాడు ఎవడు ఉండడు ఎవడు కాదంటాడు ఆ కెమెరామ్యాన్ కాదంటాడా ఇడ్లీ ఇడ్లీను కాఫీ ఆఫీస్ చేయాలి దాని మీద మళ్ళీ ఇంకొంచెం జోకు ఏమిటి ఐచ్ కాఫీ కూడా మాయే అంటాడు ఆయన ఐజీ కాఫీ తిన్నాము కూడా మాయే అంటాడు అన్నీ మాయే అంటాడు అని జోక్ ఇట్స్ జోక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వు ఎంత గొప్పగా చెప్పాడు ఆచారీళ్ళని ఏమనాలి సో ఆముద వృక్షం మహా ఆముదపు చెట్టు మహావృక్షం అయినట్టుగా ఆ రకంగా వీళ్ళు ఈ పూర్వపక్షాలు చెప్తూ ఉంటారు ఎనీవే వీడు చూసేవాడు అవుతాడు ముందు ఫండమెంటల్ని చూసేవాడు అవుతాడు ఈ చూసేవాడు అమెరికాలో ఉంటే ఏదో చూడాలనుకుంటాడు టూరిస్ట్ స్పాట్ చూడాలనుకుంటాడు అదే వాడు ఇండియాలో ఉంటే దేవుణ్ణి చూడాలనుకుంటాడు ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ ఇస్ రిలిజియన్ కనుక దేవుణ్ణి చూడాలనుకుంటాడు అదే సైంటిస్ట్ అనుకోండి ఏదైనా సైన్స్ మ్యూజియం చూడాలనుకుంటారు యాస్ట్రాలజర్ అనుకోండి కాగితం మీద ఉండే గడులు చూడాలనుకుంటారు ఆస్ట్రానమర్ అనుకోండి టెలిస్కోప్ తోటి అది చూడాలనుకుంటారు ఎప్పుడైనా మీరు ఈ టీవీలో ఆటలు చూపిస్తారు క్రికెట్ ఆటలు ఆ కెమెరాతో చంద్రుణ్ణి చూపిస్తారు అప్పుడు ఇదే కెమెరాతో చూశారా ఆ ఆ కెమెరా వెరీ పవర్ఫుల్ లెన్స్ ఉండి ఆ చంద్రుని మీద కొండలు గోతులు అవన్నీ క్రేటర్సు ఆ క్రేటర్స్ పడినప్పుడు ఆ లావా ప్రవహించినటువంటి నదీ మార్గములు ఇవన్నీ కనపడతాయండి ఇవన్నీ కనబడ్డాయలేదా టీవీలో కనపడతాయి ఇప్పుడు ఆ కెమెరా ఈ క్రికెట్ ఆడే వాళ్ళని చూపిస్తూ చూపిస్తూ ఒకసారి చంద్రుని చూపించినప్పుడు ఇవన్నీ కనపడతాయి అంటే ఇట్ ఈస్ దట్ సింపుల్ ఒక మోడరేట్ సైజ్ లెన్స్ ఉన్న టెలిస్కోప్ ఒకటి కొట్టుకుంటే మీకు చంద్రుని మీద కొండలను చూసి ఇక్కడ కూర్చొని చూడొచ్చు ఎస్ట్రానరు అలా చూడాలనుకుంటాడు వీడు చూసేవాడు అయ్యి ఉంటాడు ముందు అప్పుడు చూడబడేది అదే రెండు జన్ ఇస్తే అయితే దేవుణ్ణి నేను చూసేవాడు అనుకుంటాడు దేవుణ్ణి నేను చూడాలనుకుంటాను ఇలాగంట అనుభవం మీకు ఉన్నది కాబట్టి చూడాలనే కోరిక మీకు ఉంది కాబట్టి భేదమే సత్యం అది భేదం సత్యం కాదు ఈ చూడాలనుకున్నవాడు దేన్ని చూడాలనుకుంటున్నాడో ఆ దేవుడు వీడే అయ్యి ఉన్నాడు ఇది ఎక్కడ ప్రారంభం ఉంది దేవుణ్ణి చూడాలనుకుంటే ఆ దేవుడు వీడే అయితే మరి వీడికి చూడాలనే కోరిక ఎక్కడి నుంచి వచ్చింది చూడాలనే కోరిక గల విజ్ఞానాత్మ అయ్యాడే వీడు అంటే ఆ పరమాత్మయే విజ్ఞానాత్మ అయ్యన్నాడు ఆ ఉపాధిని బట్టి అలా ఉన్నాడు తర్వాత దేహోపాధి వీడు ఎప్పుడైతే పెట్టుకుంటాడో నేను అల్పజ్ఞుడను అంటాడు నేను తక్కువ తెలుసున్న వాడని అప్పుడు ఈశ్వరుడు ఏమతో అవుతాడు సర్వజ్ఞుడు ఈ తేడాన్ని గమనించే శృతామని చెప్తుంది ఉదయం నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వే సర్వజ్ఞం అయిపోతావు రా అని చెప్తాను సర్వము తెలిసిన వాడవు అవుతావు అంటే వీరంటాడు సర్వం ఎలా తెలుస్తుంది ఎందుకు తెలియదు అసలు తెలియడం అంటే తెలియడం అంటే చూడండి ఈ సెన్సార్గన్స్ ఉంటాయి ఈ సెన్సార్గన్స్లో ఏది విషయమైతే అది తెలియబడేది ఏది విషయమైతే అది తెలియబడేది రూపము కన్నుకి తెలియబడేది శబ్దము చెవికి తెలియబడేది ఇవన్నీ కూడా సంసార్థంస్ చేత తెలియబడతాయి బుద్ధి చేత తెలియబడతాయి బుద్ధి చేత సంసార్థం శుద్ధి ద్వారా తెలియబడతాయి వీటిని ఏమంటారంటే బౌద్ధిక ప్రత్యయములు అని అంటారు తెలియబడే సర్వము విదితము ఏ రకంగా విదితము బౌద్ధిక ప్రత్యయ రూపంగా విదితము బౌద్ధిక ప్రత్యయయ రూపంగా విదితము ఏమండి బుద్ధిలో సుఖదు ధర్మాధర్మములు తర్వాత అసూయ ప్రేమాముదులైనటువంటి ఇమోషన్స్ ఇవన్నీ ఉంటాయి బుద్ధిలో అవి ఎలా తెలుస్తాయి అవి బుద్ధిలో ఉంటాయి అవి ఎందుకంటే అంతస్కరణంలో ఉంటాయి అంతస్కరణల్లో ఉన్న వాటిని తెలుస్తాయి సాక్షి భాస్యములు సాక్షికి తెలుస్తూ ఉంటాయి కాబట్టి బుద్ధిస్థములైనా లేకపోతే అంతఃకరణములందుండే సుఖ కూడా విదితములే ఇది విదితముల యొక్క పరిధి బౌద్ధిక ప్రత్యయములు సాక్షి భాష్యములు ఇంత ఇదంతా కలిపి ఇది విదితము అవుతుంది విదితము అంటే ది అబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్ అబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్ థ్రూ ది సెన్సార్గన్స్ అండ్ ది మైండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్ థ్రూ ది సాక్షి బై ది సాక్షి దిస్ ఇస్ ది విదిత ఇప్పుడు ఒకసారి విదితము సెటిల్ అయిన తర్వాత దిస్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ నోన్ ఫీల్డ్ ఆఫ్ నోన్ నోన్ విదిత యొక్క క్షేత్రము ఇప్పుడు తెలియనిది అను ఒకటి అవిదితము ఏమంటే అవిదితమును అవిదితమును మీరు కల్పించుకుంటారా లేకపోతే అవిదితము వచ్చి ఇదిగో నేను అవిదితాన్ని మిగిలి ఉన్నానని చెప్తుందనుకోండి మీరు ఆలోచించి చెప్పండి అవిదితము వచ్చి ఇదిగో నేను నీ చేత తెలియబడకుండా ఇక్కడ ఉండిపోయాను అని చెప్పిందనుకోండి ఓహో అవును నేను దీన్ని తెలుసుకోలేదు అని మీరు అనుకున్నారనుకోండి అప్పుడు అది అవిదితం అవుతుందా విదితం అవుతుందా విదితం అయిపోతుంది కాబట్టి ఇంకా అవిదితం అనేది ఉండాలంటే దీట్ ఇస్ ఓన్లీ వన్ వే అదేమిటంటే విదితాన్ని అనుసరించి అవిదితం యొక్క కల్పన ఇంకే ఇది కేనోపనిషత్తులో వస్తుంది ప్రసక్తి కాబట్టి నాకు తెలియలేదు ఏమిటి తెలియలేదు నీకు నాకు విది చాలా తెలిసే కదా తెలిసేయి మరి ఏది తెలియలేదు నాకేమో స్వర్గం తెలియలేదు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ స్వర్గం వీడికి తెలుసున్న దాని బేసిస్ మీద అవిదితమును కల్పిస్తాడు ఇప్పుడు తెలియాల్సినవి ఎన్నొచ్చేపటికి విదితములు అవిదితములు విదితములు రెండు రకాలుగా తెలుస్తూ ఉంటాయి అవిదితములను కల్పిస్తాడు ఈ విదితములు నాకు తెలుసు అవిదితములు నాకు తెలియము అదంతా కూడా ఈశ్వరుడికి తెలుసు ఉంటాడు ఆ ఈశ్వరుడు నువ్వే ఆ ఈశ్వరుడు వేరే ఇవ్వడం వేడు ఈ విదితములను ఒక ఉపాధి తోటి ఐడెంటిఫై అయ్యి విదితములను పెట్టుకుని ఆ విదితముల బేసిస్ మీద అవిదితములు కల్పించే అవి నాకు తెలియవు ఆ ఈశ్వరుడు అన్నవే ఆ ఈశ్వరుడు నువ్వే ఈశ్వరుడు ఈశ్వరుడే నువ్వు అయి ఉన్నాడు పరమాత్మయే విజ్ఞానాత్మ రూపంగా ఉన్నాడు ఆ పరిచ్ఛేదాన్ని సో కాబట్టి విదిత అవిధి ఇది సర్వజ్ఞత్వం అంటే అలా వస్తుంది తర్వాత వీడేమంటాడంటే నేను దీనుడను నేను దీనుడను ఓకే అప్పుడు ఈశ్వరుడు ఏమవుతాడు దయాళు అవుతాడు ఏమండి ఈశ్వరుడు దయాళు అయితే ఏం చేస్తాడు దీనుణ్ణి కాపాడుతాడు ఎలా కాపాడుతాడు ఆశీస్సు ద్వారా కాపాడుతాడు ఆశీర్వచనం మీకు లభిస్తుంది ఆ శీస్సు లభిస్తుంది ఎక్కడి నుంచి లభిస్తుంది ఈ ఆశీస్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఇప్పుడు దీనుడుగా ఉండి దుఃఖాన్ని పుడుతున్నాడు కదా వీడికి ఆశీస్సు వచ్చింది ఆశీస్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచించండి ఇప్పుడు సాయిబాబా బొమ్మల్లో వేస్తారు ఈ చేతిలో ఏదో చక్రం ఉన్నట్టు ఆ నుంచి ఇలా కాంతి వస్తుంది మొత్తానికి కాంతి రూపంగా ఏదో కిరణం రూపంగానో ఏదో ఆశీస్సు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందన్న దగ్గర సమస్య వస్తుందన్నమాట వాస్తవం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుందంటే వస్తుందని వాస్తవం ఎందుకు ఏందో తెలుస్తుందండి వీడు దుఃఖాన్ని మిగిలిపోదు దుఃఖం పోయి సుఖం వస్తుంది కాబట్టి వీడికి ఆశీస్సు వస్తుంది ఇప్పుడున్న కష్టం నుంచి వీడు బయటపడతాడు దాంట్లో సందేహం లేదు ఆశీస్సు లభిస్తుంది కానీ ఎక్కడి నుంచి లభిస్తుంది వీడి సంస్కారాన్ని బట్టుకుంటుంది వీడు ఏమనుకుంటాడంటే వైకుంఠం నుంచి వస్తుందంటాడు ఆచార్యుడు పైగా నా ద్వారా వస్తుందంటాడు వైకుంఠం నుంచి తన ద్వారా వస్తుందని చెప్తాడు ఆయన అలా చెప్పేసి లోకాన్ని అంతా వేలేస్తూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేసేసి ఎక్కడ పడితే అక్కడ ఎవేమో కట్టేసి ఆశ్రమాలు కట్టేసి ఇది కట్టేసి అది కట్టేసి ఎందుక ఇవన్నీ కట్టేస్తున్నామంటే ఈ భక్తులందరికీ నా ద్వారా వైకుంఠం నుంచి డైరెక్ట్గా మీకు వస్తుంది సరఫరా అయిపోతుందని చెప్తాడు వైకుంఠ ఈ ఇంకో ఇంకో గ్యాంగ్ ఉంది ఇది ఒక గ్యాంగ్ వీళ్ళంటారు గ్రహం నుంచి వచ్చిందంట ఏదో గ్రహం బాగోలేదు ఆ గ్రహాన్ని నేను అర్చించానో అందుకు వచ్చిందంట గ్రహం నుంచి వచ్చింది ఏ గ్రహం నుంచి వచ్చిందంటే కాగితం చూపిస్తారు వీళ్ళకి కాస్త గ్రహం అంటే పైకి చూపించదనో చూపించాడు కాగితం చూపిస్తాడు కాగితంలో గ్రహం ఉంటుందండి గ్రహం పైరు కదా ఎప్పుడైనా తలపైకి ఎత్తిన యాస్ట్రాలజర్ కనపడతాడా ఇలా తలపైకి ఎత్తిన యాస్ట్రాలజీని ఎప్పుడైనా చూసారా మీరు యాస్ట్రాలజీ అంటే ఇలాగ కంగారు పడిపోవడమే తప్ప He doesn't believe in it. He doesn't even look at the moon, because he doesn't believe in this moon. This moon is nothing for him. Vadi moon were on the moon. Vadi moon bruhaspati kishetru. Vadi moon. Vadi a peculiar moon were on the moon. So he covered it. Grihan nincos <laughs> nincos nincos nincos nincos nincos nincos nincos nincos nincos nincos. దీని మీద మహాత్ముడు సిద్ధాంతం చెప్పారు శంకర్లో చెప్పారు ఒక చోట ఏమని అన్ని ఆశీస్సులు ఒక చోట నుంచే వస్తాయి అదే ఆత్మ అదే పరమాత్మ నీ హృదయంలోనే ఉంది నీ హృదయం నుంచి వచ్చింది అని మీరు అంత మీరు స్వీకరిస్తే మీకు ఆశీస్సు మీ లోపల నుంచి వస్తుందండి బయట నుంచి వచ్చిందని మీరు దేహాభిమానం చేత అనుకుంటున్నారు మీ లోపల నుంచి వస్తుంది లోపల నుంచి వచ్చిందంటే ఇప్పుడు లోపల ఉన్న పరమాత్మ నుండి లోపలున్న విజ్ఞానాత్మకి ఆశీస్సు వచ్చింది అదే కదా అదే కదా అని చెప్పి ఆ విజ్ఞానాత్మ కల్పితం ఆ విజ్ఞానాత్మ రూపంగా ఆ పరమాత్మ ఏమన్నా కాబట్టి మనిషి నేను బాడీ మైండ్ అనుకున్నంత కాలము వాడికి దేవుడు భిన్నంగా కనపడతాడు నేను చూచువాడను అనుకున్నంత కాలము దేవుడు భిన్నంగా ఎక్కడో చూడబడేవాడుగా కనపడతాడు నేను అల్పజ్ఞు అనుకుంటే వాడు సర్వజ్ఞుడుగా కనపడతాడు నేను దీనుడను అనుకుంటే వాడు దీనదయాళువుగా కనపడతాడు అప్పుడప్పుడు దీనదయాళు దీ దై దైన దువించడం కూడా మానేస్తున్నట్టు కూడా కనపడతాడు మళ్ళీ దాని అది కూడా ఉండి దాని పక్కనే అలా కనపడతాడు నేను అయోగ్యుడు అనుకుంటే ఈశ్వరుడు సర్వ గుణ కలిగిన మహాప్రభువుడిగా కనపడతాడు నేను అల్పశక్తి అనుకుంటే ఈశ్వరుడు సర్వశక్తి మంత్రులా కనపడతాడు నేను స్పేస్ లైక్ ది ఇంగ్ ఐఎమ్ స్కై లైక్ ఐమ్ నాట్ ది బాడీ ఐఎమ్ ది స్కై లైక్ అని వీడు అనుకుంటే అప్పుడు ఆ ఈశ్వరుడు భిన్నంగా కనపడడం మానేస్తాడు నేనే ఈశ్వరుడు నేనే ఈశ్వరుడు అలా కనపడదు అలా ఉండదు నేను ఇందాక మీకు మనం భేదమే ఉంటుంది కాన్షియస్గా అభేదంలో ఆ ఈశ్వరుడు తనకంటే భిన్నంగా ఉన్నాడనే కాన్షియస్నెస్ ఉండదు ఆ ఈశ్వరుణ్ణి మనం ఈ భిన్నంగా ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించే పద్ధతి ఉంటుంది ఆ విధంగా అంటే పువ్వులతోటో దీంతో ఆరాధించాలి అలా ఆరాధించాలి అనేటువంటి ప్రవృత్తి బలంగా ఉండదు లోకా లోకయాత్ర కోసం ఎక్కడైనా కొంత ప్రవృత్తి కనపడినా ఆ ప్రవృత్తి బలంగా ఉండదు అది చేస్తే ఉత్సాహమని చేయకపోతే నిరుత్సాహమని అలాగే ఉండదు ఆ తర్వాత అసలు ఆ ప్రయత్నమంతా కూడా శిథిలమైపోతుంది ఈశ్వరుణ్ణి దర్శించాలి ఈశ్వరుణ్ణి పూజించాలి అనే ప్రయత్నం అంతా శిథిలం అవుతుంది ఎందుకంటే ప్రయత్నం ఉన్నంత కాలం భేదం ఉంటుంది భేదము శిథిలమయ్యే కొలది ఆ ప్రయత్నము శిథిలమవుతుంది అటువంటి మహాత్ములను ఆత్మనిష్ఠులు అని అంటారు ఆత్మనిష్ఠులుగా ఉంటారు తప్ప ఇంక చేస్తూ కూర్చోవరు ఎందుకంటే వారికి భేద దృష్టి ఉండదు ఓ దేవాలయం కట్టాలని అనుకోడు ఏదో మనిషి హృదయంలో దేవాలయం కట్టాలనుకుంటారు తప్ప ఈ సిమెంట్ తోటి కాంక్రీట్ తోటి ఇటకలతోటి దేవాలయం కట్టాలని అనుకో ఎవరైనా అనుకుంటుంటే ఏమీ కాదనరో కానీ వాళ్ళు అనుకోరు ఎందుకంటే ఆ భేద బుద్ధి ఉండదు కనుక కాబట్టి తనను తాను శుద్ధ చైతన్య స్వరూపుడుగా దర్శించడం జాతనైనప్పుడు మీకు అభేదం అన్నది అనుభవానికి వచ్చే విషయం అది కాశీకృష్ణాచార్యుని యొక్క అభిప్రాయం రాశపురుషుడు ఆ విధంగా ఫిక్స్ చేసి ఆ విధంగా దాన్ని వర్కౌట్ చేస్తాడు ఆయన అసైవ పరమాత్మన అనేనాపి విజ్ఞానాత్మ భావైన అవస్థానా ఈ పరమాత్మ ఇంత జగద్రూపంగా ఉన్నాడు ఈ విజ్ఞానాత్మ భావంగా కూడా ఆయనే ఉన్నాడు అంటే ఓ ఆచార్యుడు అన్నాడు పరమాత్మ సాధకుడిగా ఎలా ఉండగలడు సాధకుడు సాధించాల్సిందే పరమాత్మలు కదా పరమాత్మ సాధకుడుగా ఎలా ఉంటాడు అంటే ఎమయా ఇంత జగద్ూపంగా ఇంత మిథ్యా జగద్పంగా ఉన్న పరమాత్మ సాధకుడుగా ఉండడంలో అభ్యంతరం ఏమిటి నీ దేవుడి సాధకత్వ ప్రకల్పనే ఆ పరమాత్మయే సాధకుడుగా ఉన్నాడు జపం చేస్తున్నాడు ఒకరు ఆ జపం చేసి జ్ఞాపకుడు అంటారు ఎవరున్నారో ఆ జ్ఞాపకుడుగా ఆ పరమాత్మయే ఉన్నాడు కాబట్టి పరమాత్మయే విజ్ఞానాత్మ రూపంగా ఉన్నాడు అని అది ఆకాశపృష్ణ యొక్క సిద్ధాంతం దీని మీద మోడపక్షం నను ఉేదావిధానం ఏకం ఏతేభ్యో భూతేభ్య సముత్య తేవాను వినశ్య ప్రేత సంజ్ఞాస్ కథేదాభిధానం ఇప్పుడు ఆ వాక్యాన్ని అభేదాభిధానంగా చెప్పాం ఇప్పుడు నేను ఇంతక మీకు ఎలా చెప్పాను ఈ దేహేంద్రియాలను పట్టుకుని దీని ఎందు తాదాత్మ్యాన్ని చెంది నేను చూచువాడను అంటే దేవుడు చూడబడేవాడు అవుతాడు నేను తెలియవాడను అంటే విదితము అవిదితము ఇవన్నీ ఉంటాయి అల్పజ్ఞుడను అనేది ఉంటుంది నేను అల్పశక్తిమంతుడను అనేది ఉంటుంది ఎందుకంటే దేహాన్ని బట్టి అల్పశక్తిమంతుడుగానే ఉంటాడు తర్వాత దేహాన్ని బట్టి మనస్సును బట్టి దుఃఖం ఉంటుంది దాంతో నేను నేను దుఃఖిణి అనేవన్నీ ఉంటాయి ఇప్పుడు ఏటేభ్యో భూతేభ్య సముత్య మీరు ఈ పృథివీని వదిలిపెట్టి ఆకాశానికి వెళ్ళాలి పృథివీ నేల మీద కుండరు ఇంకా నేలని నేలంటే మట్ మట్టి మట్టిని వదిలి ఆకాశానికి వెళ్ళాలి అంటే ఆకాశంలోకి వెళ్ళారంటే ఇంకా మట్టి యొక్క స్పర్శ ఉండదు మట్టితోటి ఆకాశం కలవడం నేను నిన్న మనవి చేశాను మట్టి మట్టి ఆకాశం ఆకాశం ఆకాశములోకి వెళ్ళిపోవాలి అంటే శుద్ధ చిద్రూపుడుగా నిలిచి ఉండాలి నేను నేను నేను దుఃఖిని అన్నాడంటే దుఃఖిని అని మట్టితో కలిసిపోయడం గహేంద్రియాలతో కలిస్తేనే దుఃఖం మట్టితో కలిసేయడం నేను అయోగ్యుడను నా కొడుకు నా కూతురు ఏదో పేరు పెట్టి అయోధ్యుడు ఇంతే కదా సంసారం అంటే అలా ఉంటుంది అందుకోసం కొడుకు కూతురు అన్నారు సంసారం యొక్క లక్షణం అలా ఉంటుంది కాబట్టి వీడు అలాగ దుఃఖిని అనుకుంటే మట్టిలో పొరలాడుతున్నాడు వీడు ఆకాశంలోకి వెళ్ళడం చేత మట్టిలో ఐడెంటిఫై కాబట్టి ఏతేభ్యో భూతేభ్యో సంయ అంటే ఈ భూతముల నుండి ఈ మట్టి నుండి పైకి లేచి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఇది సంభవమేనా అంటే సంభవమే ఇది చాలా ప్రాక్టికల్ కూడా మీకు దృష్టాంత చెప్తూ ఉండాలి నేను కలిశాను ఒక ఆయన్ని లండను నేను లండను అది షేక్స్పీర్ పుట్టిన ఊరేదో ఉంది వెళ్ళాను నేను షేక్స్పీర్ మీద ప్రేమతో వెళ్ళాను నేను కూడా అక్కడ పెద్ద మనిషి కలిశాడు ఆయన డాక్టరు ఇక్కడ మనం రైలు ఎక్కి వరంగల్ వెళ్తుంటే పెంబర్తి అని ఒక చిన్న స్టేషన్ వస్తుంది అక్కడ సిగ్నల్ లేకపోతేనే ఆగుతుంది రైళ్ళు లేకపోతే ఆడ పెంబర్తి స్టేషన్ ఆయన ఆ పెంబర్తిలో పుట్టారు అక్కడ చదువుకున్నారు ప్రైమరీ స్కూలు ఆ తర్వాత హై స్కూల్కి ఎక్కడికో భువనగిరి ఎక్కడికో వెళ్ళారు ఆయన ఇప్పుడు లండన్లో డాక్టర్గా ఉండి అక్కడ పెట్టారు లండన్లో అమ్మాయినే వెళ్ళాడు అక్కడ అమ్మాయినే వెళ్ళాడు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన రాలేదు హైదరాబాద్ సెటిల్ చేశారు వాళ్ళ పిల్లలు వాళ్ళ సెటిల్ అయిపోయారు అక్కడే ఉండిపోయాడు నేను ఆ ఊరు ఆ ఊళ్ళో రాస్తాను ఆ ఊరు నేను వెళ్తుంటే ఎవడో స్వామిస్తున్నాడని చెప్పేసి పాపం వచ్చాడు ఆయన నన్ను కలిశాడు కలిసి తెలుగులో మాట్లాడాడు నేను తెలుగులో మాట్లాడాను మాట్లాడినప్పుడు ఎక్కడ హైదరాబాదు ఎక్కడ ఉంటారు ఇలా పద్మలో ఉండాలి ఉంటారు మరి తీరు ఒక బలంగా తెలుసునండి ఆ పెంపత్తి అయ్యో తెలియకూడదు అంటే అన్నీ అని నేను ఆయనకి చాలా ప్రేమగా రెస్పాన్స్ ఎప్పుడైతే ఇచ్చామో యూ బిలీవ్ మీ హీ ఈజ్ నాట్ ఇన్ లండన్ ఎనీ మోర్ ఆయన ఉన్న ఆ లండన్ భార్యా పిల్లలు ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఒక మెంటల్ ప్లాట్ఫామ్ హీ లెఫ్ట్ ఇట్ బిహాండ్ అండ్ నౌ హీ ఈజ్ ఇన్ ఏ హయ్యర్ ప్లాట్ఫామ్ ఆ హయ్యర్ ప్లాట్ఫామ్ లో ఇండియా హైదరాబాదు పెంబర్తి వరంగల్ భువనగిరి హిందువులు భారతీయులు తెలుగు భాష ఇవన్నీ ఉన్నాయి ఇలాగా ఎంతసేపు ఉన్నాడా అని నేను చూశాను సుమారు మూడు నాలుగు నిమిషాలు హీ ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేన్ హీజ్ నాట్ ఇంగ్లీష్ ప్లేన్ ఆ లండన్ ప్లేన్లో లేడు ఇంకో డిఫరెంట్ ప్లేన్లో ఉన్నాడు నాకు ఆ షేక్స్పియర్ యొక్క ప్లేసెస్ అవన్నీ ఉంటాయి అవన్నీ చాలా ప్రేమగా దగ్గరుండి మరీ చూపించాడు ఆయనే ఒక తన కారు తీసుకొచ్చి ఆయనే డ్రైవరు ఇంకా మళ్ళీ నేను కార్ పెట్టుకొని ఒకసారి అంతే దగ్గరుండి చూపించాడు ఆఖరికి నన్ను రైలు రైలు ఎక్కి రావాలి రైలు ఎక్కి లండన్ డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంది ఆ ట్రైన్ లో కూర్చోబెట్టి ఆయన మళ్ళీ లండన్ వాడే అయిపోయాడు మళ్ళీ అక్కడ వాడే అయిపోయాడు ఇట్ ఈస్ లైక్ దాట్ ఆ మీరు వేదాంత క్లాసులో ఆత్మస్వరూపం కాశీకృష్ణ ఇత్యాది ఆచార్యుల యొక్క తత్వబోధ చేసే క్లాసులో కూర్చున్నప్పుడు if you if you listen with uh, a particular uh, openness and all that openness to shravanam cheya shravanam cheyanta ante ninna chitanam no. ad it's not a, it's not some job you are not doing anything it's not an action shravanam is not a reaction shravanam is a cessation of all action so thought thought is also an action you should know that thought is also an action movement kada కాబట్టి శ్రవణంలో దెర్ ఇస్ నో థాట్ ఆల్సో దెర్ ఇస్ నో థాట్ మీరు వాల్యూషనల్ థాట్ ఏ ఉంది నో థాట్ అండ్ వాట్ ఎవర్ థాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్ ఇట్ ఈస్ సంబడీ ఎల్స్ఎస్ థాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్ దేర్ ఫార్ యువర్ మైండ్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్ అండ్ యువర్ మైండ్ ఈజ్ సైలెంట్ అండ్ దేర్ ఫార్ దెన్ ఇట్ ఈస్ సైలెంట్ ఇట్ గోస్ ఇన్ టు దట్ మోడ్ ఆఫ్ బీయింగ్ డూయింగ్ మోడ్ నుంచి బీయింగ్ మోడ్కి అవుతుంది దట్ ఈస్ ది శ్రవణం యొక్క డ్యూటీ అండి ఎప్పుడూ కూడా మనిషి డూయింగ్ మోడ్లో ఎరగడు అలాంటి మోడ్ ఒకటి ఉండను కూడా ఎరగడు ఆ డూయింగ్ మోడ్లో ఉండిపోతాడు నేను చూస్తున్నాను నేను చేస్తున్నాను నేను ఇచ్చేస్తున్నాను అచ్చేస్తున్నాను నేను డూయింగ్ మోడ్లో ఉంటాడు డూయింగ్ అంటే దేహాభిమానం ఉంటే కానీ డూయింగ్ ఉండదండి మీకు దేహేంద్రియములతో ఐడెంటిఫై అవ్వాలి ఆ మోడ్ అప్పుడు ఐడెంటిఫికేషన్ మో డీటెయిల్స్ మీరు శ్రవణం చేసినప్పుడు ఏమిటవుతుంది దెర్ ఈజ్ నథింగ్ యూఆర్ డూయింగ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ యూఆర్ సైలెంట్ And therefore you, you are transported to that sky. Niyala means you are transported to the sky. But it doesn't stay. So, when uh, you uh, are transported to the sky, you are transported to the sky. You are not able to do this. And you are able to do this. You are able to do this. You are able to do this. పైకి లేచినప్పుడే ఈశ్వర స్వరూపులు కాదు నేల మీద పడిపోయినప్పుడు కూడా ఈశ్వర స్వరూపులే అంటే ఏమైంది పైకి ఎలాగో అభేదమే నేల మీద ఉన్నప్పుడు కూడా అభేదమే అని ఈ విధంగా కాశీపృష్ణుని యొక్క అభిప్రాయం అయితే దీని మీద ఒక చిన్న పూర్వపక్షం ఇక్కడ కొత్త పూర్వపక్షం అవుతాయి భూతేభ్య సముత్య అని అన్నప్పుడు అసలు విజ్ఞానాత్మ యొక్క నాశాన్ని చెప్తోంది విజ్ఞానాత్మ డెసిమేటెడ్ ఉచ్చేద విజ్ఞానాత్మ లేకుండా పోయినట్టుగా చెప్తోంది నా ప్రేక్షిత సంజ్ఞాస్తి అని కూడా ఉంది కదా నాశాన్ని చెప్తోంది కానీ అభేదాన్ని చెప్పట్టలేదు ఇప్పుడు విజ్ఞానాత్మకి పరమాత్మతో అభేదం అని చెప్తోందా విజ్ఞా పర విజ్ఞానాత్మ యొక్క వినాశాన్ని చెప్తుందా మనం ఏమన్నా ఇంతవరకు జ్ఞానాత్మకి పరమాత్మతో ఉండే అభేదాన్ని చెప్తోంది భూతేభ్య సముత్య అని మనం అన్నాం అంటే పూర్వపక్ష అంటాడు ఇది అభేదవచనము కాదు ఇది వినాశవచనము అంటే మిహిలిజం లేకపోతే శూన్యవాదం శూన్యంలో ఇప్పుడు ఈ పరిచ్ఛిన్న భావము మిథ్య దీని నుంచి శూన్యంలోకి వెళ్ళిపోతాడు అని వినాశము జ్ఞానాత్మ వినాశం చెందుతా అంటే శూన్యవాదం కాదు విజ్ఞానాత్మ పరమాత్మతో యథార్థమైన అభేదమును పొందుతా అజ్ఞానకల్పితమైన భేదమును విడిచి అభేదమును పొందుతా ఇది మన సిద్ధాంతం ఆ ఉచ్ఛేదవాదాన్ని పూర్వపక్ష ఇది అభేదాన్ని ఎక్కడ చెప్తోందయా నువ్వు ఆ వాక్యం చూసుకో అది ఉచ్ఛేదాన్ని చెప్తోంది అని అంటే నైష దోష ఆ వాక్యాన్ని బట్టి ఆ విధంగా కంక్లూడ్ చేయటం సరికాదు ఎందుకని విశేష విజ్ఞాన వినాశాభిప్రాయమేత వినాశాధానం నత్మోేదాభిప్రాయ అదే ఇప్పుడు ఏతేభ్యో భూతేభ్య సముత్య తాన్నే అను వినశ్యతి ఈ భూతములతోటి మమేకమై ఉన్నప్పుడు తాదాత్న్ని చెంది ఉన్నప్పుడు వీడికి ఒక పరిచ్ఛిన్న భావము కలదు నేను అల్పజ్ ఉడను నేను అల్పశక్తి అని చూడను నేను దీనుడను ఇది కదా వీడికి ఉన్న భావము మనిషి ఎప్పుడూ ఇలా ఉంటాడు నాకు నాకు ఏమీ తెలియదు నాకు ఏ శక్తి లేదు నేను దీనుడను ఇంకోడి దగ్గరికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటాడు బాసు దగ్గరికి పని మీద వెళ్ళినప్పుడు అలాగే ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటాడు వీటి లక్షణం అది నేను అభాగ్యుడను అల్పజ్ఞుడను అల్పశక్తివంతుడను దీనుండను అని ఉంటాడు ఈ అభాగ్యత్వము అల్పశక్తిమత్వము అల్పజ్ఞత్వము ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ భూతములతోటి సమావేశంలో వచ్చాయి ఇది ఎలా ఉందో చూడండి ఇది నేను నిన్న మనం ఒక కబంధము అంటే ముండెము ఈ ముండెనికి నాలుగు తోకలు పెట్టి ఓ గుండెహటు పెట్టారు కుండ కుండహటెట్టి మీద బోధించారు దాంతో వీడు ఐడెంటిఫై అయి ఉన్నాడు దట్ ఈజ్ వాట్ హీ ఈజ్ దాంతో వీడికి అల్పజ్ఞత్వం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉండబట్టి వీడు అల్పజ్ఞుడయ్యాడు దీంట్లో ఉండబట్టి అల్పశక్తిమంతుడయ్యాడు దీంట్లో ఉండబట్టి చూచువాడు అయ్యాడు పరిచ్ఛిన్నుడయ్యాడు దీంట్లో ఉండబట్టి దీని నుంచి పైకి లేస్తే ఏమవుతాడు ఏమీ లేకుండా అయిపోతాడు అని కాదు చెప్తూ ఉండి అక్కడ సర్వనాశనం అయిపోతాడని కాదు చెప్తూ ఉండి అక్కడ ఏం చెప్తున్నారంటే దీంట్లో ఉన్నప్పుడు ఏ అల్పజ్ఞత్వం ఉన్నదో అదిపోతుంది ఏ అల్పశక్తిమత్వం అది పోతుంది ఏ దైన్యం ఉన్నదో అది పోతుంది ఆ దైన్యాన్ని బట్టి వచ్చి ఇప్పుడు దైన్యం ఉంటుంది ఎందుకు వచ్చిందా దైన్యము ఒకనొక తాదాత్మ్యాన్ని బట్టి వచ్చింది ధైన్యం ఆ తాదాత్మ్యం పోతే ఏమిటవుతుందండి వెంటనే దైన్యం పోతుంది కాబట్టి ఇక్కడ ఆ తాదాత్మ్య వినాశం చెప్పారు తప్ప ఆ స్వరూప వినాశమేమి చెప్పుటలేదు అని అంటారు విశేష విజ్ఞాన వినాశమే విశేష విజ్ఞానం ఉంటుంది ఏమిటి విశేష విజ్ఞానము ఆ దేహము అనారోగ్యంగా ఉందనుకోండి నేను అనారోగ్యవంతుడను విశేష విజ్ఞానం మనస్సులో దుఃఖం ఉందనుకోండి నేను దుఃఖిని విశేష విజ్ఞానం వీడు పురుషుడనుకోండి నేను పురుషుడను విశేష విజ్ఞానం నేను అల్పుడను విశేష విజ్ఞానం ఈ విశేష విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది నశించిపోతుంది అనే అభిప్రాయమే తప్ప అసలు విజ్ఞానాత్మ అనే తత్వమే సర్వనాశనం అయిపోయి ఉచ్చేదం అయిపోతుందని మాత్రం కాదు ఏదో వినాశాభిధానం నా ఆత్మ ఉచ్ఛేదాభిప్రాయం వినశ్యతి అని చెప్పారు ఏమిటా వినశ్యతి ఈ విశేష విజ్ఞానం యొక్క వినాశమే తప్ప ఆత్మోచ్ఛేదము కాదు మీరు నిద్రపోయారు నిద్రపోతే మీ విశేష విజ్ఞానం అంతా ఏమైంది నశించిపోయింది కానీ మీరు ఉన్నారు మళ్ళీ మొన్నటి పొద్దున్న మీరు లేచి వస్తారు లేచి రావడం అంటే ఏమిటి మళ్ళీ విశేష విజ్ఞానాలను అంటే మీరు తెచ్చుకురావడం కాబట్టి విశేష విజ్ఞానం నశిస్తుంది విశేష విజ్ఞానం పూడుతుంది ఆత్మస్వరూపము ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది అనే తప్ప ఆత్మే లేకుండా పోతుందని మాత్రము కాదు ఇక్కడే అసలు ఇదే మనం చూసినప్పట్లో అలా భ్రమపడింది అవిడ ఎవరు మైత్రేవి మైత్రేవి ఏమిటో నా ప్రేత్క సంజ్ఞాస్తి మరణించిన తర్వాత జ్ఞానమే లేదు ఏ రకమైన జ్ఞానమూ లేదు తెలియట సంజ్ఞ అంటే తెలియట ఏ రకమైన తెలియట లేదు అంటావు కోకుల విజ్ఞాన ఘన అన్నావే ఆత్మ విజ్ఞాన ఘన మళ్ళీ దేహం పోయిన తర్వాత తెలియటే లేకుండా ఉండిపోయింది అన్నావే పరస్పర విరుద్ధంగా చెప్పావు నన్ను నువ్వు వ్యామోహ పెడుతున్నావు అంటున్నారు అంటే ఓ సువెర్రిరా నేను నిన్ను వ్యామోహ పెట్టట్లేదు నేను కరెక్ట్గానే చెప్పాను నువ్వే సరిగ్గా తెలుసుకోలేదు నేను నశించిందన్నది ఆ తెలిసి తెలిసేటువంటి ఆత్మ చైతన్య ధాతువు నశించిందని నేను ఆ చైతన్య ధాతువు ఉన్నప్పుడు ఆ ధాతువు దేహేంద్రియాదులలో ప్రతిఫలించినప్పుడు ఏ విశేష విజ్ఞానం కలుగుతుందో ఈ దేహేంద్రియాదులు నశించగా ఆ విశేష విజ్ఞానం నశించిందని నేను అన్నాను కానీ ఆ చైతన్య ధాతువే లేకుండా పోయిందని నేను అనలేదు నా ప్రేత్య సంజ్ఞాస్తి అని అక్కడ మనం చూసాం అదే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు అదే పరోపృక్షం అదే సిద్ధాంతం మళ్ళీ వరం పూర్ణపూర్ణమి